యథా త్ర స్వప్ దృశ్యాం భావాఖ్యం తాగరితే దృశ్యత్వమవిశిష్టమి హేతూపనయ చూడండి హేతూపనయ అని ఒక ప్రక్రియ ఇప్పుడు మీరు పర్వతో వన్మాన్ ధూమాత్ యథా మహానస అది తీసుకోండి కిచెన్లో ఉంటారు మీరు కిచెన్ పరిశీలిస్తే మీకు వ్యాప్తి జ్ఞానం కలుగుతుంది పొగ ఎక్కడుంటే అక్కడ నిప్పు ఉంటుంది అనే వ్యాప్తి జ్ఞానం కలుగుతుంది కలిగినప్పుడు ఆ హేతును చూస్తారు పొగను చూస్తారు పొగను చూసి ఈ వ్యాప్తి జ్ఞానాన్ని దానికే అన్వయిస్తారు ఈ జ్ఞానాన్ని దాని దగ్గరకి పట్టుకుపోతారు హేతు ఏమో ఉంటాయి ఏమండి సరిగ్గా ఆ పనికి చేస్తాం ఎలాగంటే చూడండి స్వప్నం మీకు అనుభవం ఉంది స్వప్నంతో బిగించేయండి కిచెన్తో బిగించేసాం కదా అలాగే స్వప్నంతో బిగించేయండి యథాతత్ర స్వప్నే దృశ్యానం భావానం వైతధ్యం స్వప్నంలో మీరు అనేకములైన పదార్థాలు చూస్తున్నారు అవన్నీ మిథ్యా ఓకే ఎందువల్ల దృశ్యములు కనుక ఓకే అది మీకు వ్యాప్తి జ్ఞానం కలిగింది కదా ఈ దృశ్యములు అంటే కనబడుతో మారిపోతూ ఉండే సర్వము కూడా మిథ్యా అని తెలుస్తోంది అది వ్యాప్తి జ్ఞానం దీన్ని మీరు అన్వయించాలి తథా జాగరితే అదృశ్యత్వం అవిశిష్టం అవిశిష్టం అంటే మార్పు ఏం లేదు స్వప్నంలో మీకు అన్నీ కనపడ్డాయి కదా అలా ప్రవాహ రూపంగా కనబడ్డాయా కనపడ్డం అన్నీ మిథ్యం తేలిందా తక్కువ సమయం ఉందనే పాయింట్ ఒకటి తప్ప మీకు తేడా ఏముంది తక్కువ ఎక్కువ కాదు పాయింట్ అది మిథ్యా కాదా మీరు డాక్యుమెంటరీ సినిమా చూశారు పది నిమిషాలు ఉంది పెద్ద సినిమా ఒకటి హాలీవుడ్ మూవీయో లేకపోతే హిందీ మూవీయో చూశారు పెద్ద పెద్ద సినిమా నాలుగు గంటల సినిమా ఒకటి చూశారు మ్యారానాన్ జోకర్ అని నాలుగు గంటల సినిమా ఒకటి వచ్చినప్పట్లో అది చూశారు ఇప్పుడు ఈ రెండింట్లో ఏది సత్యం ఏది మిథ్యూ మిథ్య కదండి ఎందువల్ల మిథ్య అయ్యా తెర మీద కనపడుతున్నాయి కదండి తెర మీద ప్రవాహ రూపంగా కనపడేది మిథ్య అదే కదా హేతువు అలాగే మీరు స్వప్నంలో చూశారు చూసినవన్నీ మిథ్యన అనుభవం వచ్చేసింది కదా అలా ప్రవాహ రూపంగా కనపడేవి టైం తక్కువ ఎక్కువ ఈ హేతు తర్వాత మళ్ళీ చూద్దాం మళ్ళీ వస్తుంది అది కూడా పెద్ద బలమైన హేతువుగా దాన్ని కూడా కొట్టుపారేస్తాం ఇప్పుడు నేను ఆపేనాన్ని ముందు ముందు వస్తుంది కనుక సో ఈ స్వప్నంలో ప్రవాహ రూపంగా మీరు చూసినటువంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అవి మిథ్యా అని తెలియదు జాగ్రత్తకి రండి జాగ్రత్తలో మాత్రం తేడా ఏ ఉందండి ప్రవాహ రూపంగా వీరు దృశ్యాలు చూస్తున్నారు నిన్న చూసింది ఈవేళ లేదు ఈవేళ చూసింది రేపు ఉండదు బాల్యంలో ఉన్నది యువనలో లేదు ఎవరిలో ఉన్నది వృద్ధాప్యంలో లేదు ఏమిటేమిటో మారిపోతున్నాయి అమెరికాలో బాగుందని అనుకునే ఇండియా వస్తాం ఇండియాలో బాగుతున్న లోపల ఏది దీంట్లో ఏది సత్యం ఏది మిత్యం అలా ప్రవాహించిందని పోతూ ఉంటుంది ఇది కాబట్టి స్వప్న దృశ్యాలకి జాగ్రత్త దృశ్యాలకి తేడా ఏమిటో చెప్పండి మీరు స్వప్న దృశ్యాలను చూసి టైంలో అవి యథార్థమని అనుకున్నారు కదా అయితే అవి మిత్రుకున్నారా లేదు కదా ఇప్పుడు జాగ్రత్త దృశ్యాలను చూస్తే ఇవి కూడా యథార్థం అనే అనుకుంటున్నారు అవి కూడా అలా వచ్చి ప్రవాహ రూపంగా మెరిసిపోయాయి కదా ఈ జాగ్రత్త దృశ్యాలు మాత్రం అంతకంటే మనం ఏమి ఉద్ధరించాయి అలా ప్రవాహ రూపంగా వచ్చింది మెరిసే పోయాయి ఎక్కడో ప్రకృతి ధర్మాన్ని బట్టి ఎక్కడో కుక్కపిల్ల పుట్టింది ఎక్కడో పుట్టింది ఎందుకు పుట్టిందో పుట్టింది ఎందుకు గుట్టిందో కూడా మనకు తెలియదు ఏదో ప్రకృతి ధర్మం అని అనుకోవడం ఒకొక్క పిల్లలు వీడింటికి తీసుకొచ్చాడు నాది నాది నాది అన్నాడు అది తోక ఊపింది కొంతకాలం సదా అయిపోయింది ఆ తర్వాత చచ్చిపోయింది అది ఎంతకాలం పట్టించుకుంటే చచ్చిపోతుంది చచ్చిపోయింది ఏదో కారణంగా చచ్చిపోయింది వీడు వారం రోజురో నెల రోజురో బాధపడ్డాడు గుర్తొచ్చిన వల్ల అయిపోయింది అక్కడికి తేడా ఏమిటి స్వప్న దృశ్యానికి దీనికి తేడా ఏమిటి తేడా ఏమైనా ఉందా ఏమిటి తేడా కాబట్టి స్వప్నం వైత్యం కనుక మిథ్య కనుక జాగ్రత్త దృశ్యములకు కూడా ఇదే హేతువుని మీరు అప్లై చేయండి దృశ్యత్వం అవిశిష్టం అక్కడ అక్కడ పొగుంది ఇక్కడ పొగుంది పొగ ఉండడం రెండింటికి సమానం కేడాయమే కాబట్టి రెండు చోట్ల నిప్పుందని తెలిచారు అలాగే ఇది దృశ్యమే అది దృశ్యము ఇది వితత్మే అది వితత్మే అది సిద్ధాంతం తస్మాత్ జాగరితే వైకథ్యం స్మృతం ఇది నిగమనం నిగమనం అంటే యథాతత్ర అత్ర దాన్ని నిగమనము అంటారు ఒక టెక్నికల్ వర్డ్ ఇంగ్లీష్లో సిలాజిజం అనే అంటారు సో చూడండి ఆ మహానుషంలో అంటే కిచెన్ లో ఎలా అయితే ఉంది పరిస్థితి అంటే అక్కడ పొగొచ్చింది నిప్పు ఉంది అలాగే ఇక్కడ ఇక్కడ పొగొస్తుంది ఇక్కడ నిప్పు అని దీన్ని నిగమనము అంట అలాగే అదేవిధంగా ఇక్కడ కూడా స్వప్నంలో ప్రవాహ రూపంగా దృశ్యాలన్నీ కనపడ్డాయి అవి మిత్యని తేలిపోయింది అదేవిధంగా జాగ్రత్తలో జాగ్రత్త వ్యవస్థలో కూడా ఈ ప్రవాహ రూపంగా కనపడేటువంటి దృశ్యాలన్నీ మిథ్యవే అని మీరు నిగమనం చేసుకోండి ఇక్కడ నిగమనం అన్నదానికి శ్లోకంలో వాక్యం ఏమిటంటే యథాతత్ర జాగరితే అది నిగమనం భాగవతంలో ఒక శ్లోకం ఉండదు చాలా గొప్ప శ్లోకం దేంట్లో ఉద్ధవ గీతలో వస్తుంది త్వమాత్మానం పరం మత్వ పరమాత్మానమేవచ ఆత్మా పునర్బహిర్మృగ్యహోజ్ఞ జనతాజ్ఞత భాగవత శ్లోకాలు ఇలాగే ఉంటాయి చదివిన విన్నవాడికి ఏం అర్థమైందో మనం చదివిన వాడికి కూడా ఇబ్బందిగానే ఉంటాయి చూడండి ఇక్కడ భక్తుడు ఈశ్వరం ఉద్దేశించి అంటున్నాడు ఓ ఈశ్వర త్వం ఆత్మానం పరం మత్వ ఈశ్వరుడు ఆత్మరూపుడే ఉన్నాడు ఆత్మయే ఉన్నాడు ఈశ్వరుడు యథాంతా లివ్స్ ఐ లివింగ్ గాడ్ నేను తలసారి చెప్పాను అనమాట ఆత్మరూపుడై ఉన్న ఈశ్వరుడు ఎక్కడో నాకంటే భిన్నంగా ఉన్నాడు అని వీడు అనుకుంటాడు త్వం ఆత్మానం పరం మత్వ పరం ఆత్మానమేమ తాను కాని దేహము ఇంద్రియములు ఈ దేహేంద్రియాలని బట్టి వచ్చే వ్యక్తి తాను కాదు ఇవేమేను కానీ తాను కాని అనాత్మనుని తాను తానుగా భావన చేస్తాడు తాను తన తన స్వరూపమే అయిన ఈశ్వరుడు తనకంటే భిన్నంగా ఉన్నాడండి ఏ దేహేంద్రియాదులు వాటి వల్ల కల్పితమైన ఏ వ్యక్తి తాను కాదో అది తానని ఇది స్వీకరిస్తాడు స్వీకరించి ఆత్మా పునర్బహిర్మృగ్య ఆ విష్ణు ఆ ఈశ్వరుడు ఆత్మరూపుడుగా ఉన్నాడు వీడు స్వరూపమని కానీ ఆ కోసం వీడు బహి మృగ్య అంతటా తీర్థయాత్రలోవి చేస్తూ వెదుగుతూ ఉంటాడు అహో అజ్ఞ జనతాజ్ఞత అజ్ఞానులైన జనుల యొక్క జ్ఞానము ఎంత గిట్టిగా ఉంటుందో సుమా అని కాబట్టి ఎప్పుడైతే జాగ్రత్త ప్రపంచాన్ని బట్టి నేను ఫలానా అని ఆ జాగ్రత్త ప్రపంచానికి సాపేక్షంగా ఉండే అర్ధకరణము ఇంద్రియములు దేహము వీటిని బట్టి నేను ఫలానా ఒక వ్యక్తిత్వాన్ని తనపై ఆపాదించుకుని ఆ భయంకరమైన చిత్త విభ్రమంలో హ్యాల్సినేషన్ దాంట్లో ఎప్పుడైతే జీవిస్తూ ఉంటాయో అప్పుడు ఈ దేహేంద్రియాదులు తానని అనిపించడం చేత తాను పుట్టేనని చచ్చిపోతానని దేవుడు తనకంటే భిన్నంగా ఉన్నాడని ఆ దేవుడు ఎక్కడో ఉన్నాడని ఆ దేవుడు కాళ్ళు పట్టుకుంటే ఏదో ఒకసంత ఉపకారం చేస్తాడని ఎవరికి ఉపకారం చేయాలి దేవుడు ఈ వ్యక్తికి అదే వ్యక్తి మిత్య రాబాబు ఇప్పుడు స్వప్నంలో ఒకటి దేవుడిని ఆరాధిస్తున్నాడు ఆ దేవుడు వాడికి వరం ఇచ్చాడు తెలివి వచ్చింది ఏమవుతుంది ఆ వరం ఆ దేవుడు ఏమవుతాడు ఆ వరం ఏమవుతుంది కులక్క అయిపోతుందండి ఈ జాగ్రత్త వ్యవస్థలో ఉన్న పరిస్థితికి ఏమీ మార్పు లేదు ఎగ్జాక్ట్లీ అయితే దేవుణ్ణి ఆరాధించడం మానేమంటారా అంటే మానేమని నేను అంటాం లేదు దేవుణ్ణి ఆరాధించాల్సింది ఎందుకంటే ఈ వ్యక్తిత్వాన్ని బలం చేసుకోవడం కోసం ఆరాధించకూడదు ఈ వ్యక్తిత్వాన్ని న్యూట్రలైజ్ చేసి ఈ హాల్యూసినేషన్ నాకు వదిలిపోయి నీకు నాకు అభేదమనే సత్యాన్ని నాకు తెలుసుకోవడం కోసం అందుకోసం దేవుణ్ణి ఆరాధించాలి అందుకోసం ఆరాధిస్తే దానికే కర్మయోగము భక్తి యోగము అని పో అలా కాకపోతే కర్మాభక్తి కూడా బంధిస్తాయి తప్ప ఉద్ధరించాలి కాబట్టి జాగ్రత్తలో పెద్ద హ్యాలుసినేషన్ అయితే చిత్త విభ్రవం స్వప్ సృష్టి స్వప్నము స్వప్నం ఎలాగైతే అయ అసత్యమో మిథ్యయో ఈ సృష్టి కూడా స్వప్నము వంటిది మైతి సరిజందా వెరీ క్లియర్ నాకెందుకునో కొంచెం సందేహం వస్తుంది అంటే నాకు త్రోటు మీద ప్రెషర్ పడ్డప్పుడు అలాంటి భ్రమకలు ఇదంతా కూడా చెప్తారు ఇది కూడా చెప్తారు సృష్టి స్వప్నము వంటిది అని అందరూ ఏకకంఠంతో చెప్పారు ఫిలాసఫర్స్ అందరూ కూడా అలాగే చెప్పారు బౌద్ధ సిద్ధాంతంలో సృష్టి స్వప్నము వంటిది భాగవతంలో సృష్టి స్వప్నము వంటిది రామాయణం సృష్టి స్వప్నములమనే చెప్తుంది భారతం కూడా అలాగే చెప్తుంది అఖరికి తులసీదాస్ రామచరిత మానసులో కూడా అలాగే చెప్తాడు మీరాబాయ్ ఆమె యొక్క సంసారంతో అవిడు కూడా సృష్టి స్వప్నము వంటిది అని చెప్తున్నారు అందరూ కూడా సృష్టి స్వప్నము వంటిది అని ముక్త కంఠంతో ఏక కంఠంతో చెప్పారు కేవలము ఈ ఈ కాలంలో బయలుదేరినటువంటి కొంతమంది ఈ ఆచార్యులు ఆచార్య వ్యవహారం చేసి వాళ్ళు వాళ్ళు వాళ్ళు కేవలము ఒక అజ్ఞానం చేత సృష్టి సత్యము అని పాఠం అలా చెప్తూ ప్రచారాలు అవి చేస్తూ ఉంటారు టీవీలో కూడా వస్తూ ఉంటారు సృష్టి సత్యము అని పాటు ఉంటారు కాబట్టి ఇప్పుడు జాగ్రత్త స్వప్నాలని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మనకేమొస్తుంది సంద ఇక్కడ ఏమొస్తుంది సర్వసామ్యం వచ్చేస్తుంది జాగ్రత్తకి స్వప్నానికి అన్ని విధాలా కూడా సామ్యము అంటే సమానత్వము రెండు కూడా సమానములే వాటి యొక్క వాస్తవికత రియాలిటీ ఎంత అని కనుక మీరు చూసుకుంటే రెండు కూడా ఈక్వల్లీ అన్ రియల్ అంటే అవుతుంది చూడండి రెండు అవస్థలలోనూ కూడా జాగ్రత్త స్వప్న రెండు అవస్థలలోనూ కూడా భేదాన అంటే వెరైటీ ఉంటుంది ప్లూరాలిటీ ఉంటుంది ఇక్కడ అంతఃస్థానాత్తు భేదాన రెండు అవస్థలలోనూ భేదములు ఉంటాయి అంటే భిన్న భిన్నములైన పదార్థములు ఉంటాయి తర్వాత రెండవ స్థుల్లోనూ కూడా ఈ వెరైటీ అంతా కూడా దృశ్యముగా ఉంటుంది అంత దృశ్యమే అవుతూ ఉంటుంది ఓకే ఒక ప్రవాహ రూపంగా తెర మీద బొమ్మలు కనపడినట్టుగా ప్రవాహ రూపంగా కనబడుతూ ఉంటాయి ఏది నిలబడదు కనబడుతుందే తప్ప నిలబడదు ఓకే మూడవ అంశం ఏమిటంటే ఎలాగైతే స్వప్న దృశ్యములు నిషిద్ధములు ఉంటాయో కొంత స్వప్నం చూస్తున్నంతసేపు సత్యములు అనిపిస్తాయి స్వప్నం పూర్తిగానే నిషిద్ధాలు అయిపోతూ ఉంటాయి నిషిద్ధములు అంటే నెగేట్ అయిపోతూ ఉంటాయి తోసిపుచ్చబడతాయి అదేవిధంగా జాగ్రత్త అనుభవములన్నీ కూడా అలా అనుభవిస్తూ ఉండగానే క్రమక్రమముగా నిషిద్ధములు అయిపోతూ ఉంటాయి ఇప్పుడు ఇద్దరు కలిసి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఎవంటే ఒక ఏడాది రెండేళ్ళు మూడేళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారు ఒక్కసారిగా ఇద్దరికీ విరోధం వస్తుంది ఐదేళ్లు కూడా కలిసి ఉండొచ్చు పదేళ్ళు కలిసి ఉండొచ్చు విరోధం వస్తుంది కలిసి ఉండడం అంటే భార్యాభర్తలే అవ్వచ్చు లేకపోతే పార్ట్నర్స్ కంపెనీ పెడతారు పార్ట్నర్స్ కింద వాళ్ళు పదేళ్ళు కలిసి ఉంటారు ఆ కలిసి ఉన్నప్పుడు ఏమనిపిస్తుందంటే వీఆర్ మనం చాలా ఆత్మీయులము అనే భావంలో ఇద్దరు కలిసి ఉంటారు పనిచేస్తారు లాభ నష్టాలను పంచుకుంటారు అంతా చేస్తారు ఏదో ఒక కారణంగా ప్రారంభం విరోధం వస్తుంది విరోధం వస్తే వాళ్ళకి ఆ విరోధమే మనస్సులో ఉండి ఏమన్నా మీరు పదేళ్ళు కలిసి పనిచేశారు కదా పదేళ్ళు ఆత్మీయులుగా ఉన్నారు కదా అని అంటే అదంతా కూడా భ్రమేనండి అంటాడు మీరు గమనించారా అదంతా భ్రమేనండి అంటాడు అంటే పదేళ్ళు వీడు భ్రమపడ్డాడని వీడికి తెలిసిపోయింది మరి జాగ్రత్త అవస్థ స్వప్నం వంటిది స్వతంత్రమైన సత్త కలిగినదా జాగ్రత్త అవస్థ మీరు కట్టడి చాలా చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉన్నది లేకపోతే జాగ్రత్త సత్యం అనుకున్నట్లయితే ఏమవుతుందంటే పరాధీనత ఉంటుంది సైకలాజికల్ డిపెండెన్సీ ఉంటుంది బాహ్య పదార్థాల మీద బాహ్య వ్యక్తుల మీద సంబంధ బాంధవ్యాల మీద బాహ్యమునందుండే పరిస్థితుల మీద వీడు ఆధారపడి జీవిస్తూ ఉంటాడు అప్పుడేమవుతుందంటే పరాధీనత వచ్చి ఆ బాహ్యంలో చిన్న పెద్ద మార్పులు వస్తూ ఉంటాయి మార్పులు వచ్చినప్పుడల్లా ఇక్కడ దెబ్బలు తగిలిపోతూ ఉంటాయి ఎందుకంటే పరాధీనత కదా ఆ మా ఆ బాహ్యంలో అలా ఉంటే నేను సుఖంగా ఉండగలుగుతాను అది అలా ఉండదు అది మారిపోతుంది అది మారిపోతే నా సుఖానికి భంగం వచ్చేసింది దీన్నే సంసారము అంటే సంసారం దేని మీద ఆధారపడి నడుస్తోందంటే కేవలము మన అజ్ఞానం మీద ఆధారపడి నడుస్తోంది ఆ చిత్త విభ్రమం ఏదైతే ఉందో హాలిసినేషన్ సో దాని మీద ఆధారపడి నడుస్తున్నాం నా ఆ కుక్కపిల్ల బాగుంటే నేను బాగుంటాను అనుకుంటాడు ఆ కుక్కపిల్ల బాగున్నప్పుడు వీడు బాగుంటాడు బాగులేనప్పుడు వీడు బాగుంటాడు అన్ని విధాలా వీడు బాగానే ఉంటాడు నిజానికి కానీ ఆ కుక్కపిల్ల యొక్క దాన్ని బట్టి వీడు బాగోగులు ఉన్నాయని అనుకుంటాడు పరాధీనత మానసిక పరాధీనత ఇది దాన్నే అజ్ఞానము అని ఈ పరాధీనతని బట్టి వచ్చిన వ్యక్తిత్వం ఏదైతే కలదో అది కేవలము మిథ్యా అని ఎప్పుడైతే తెలుసుకుని ఆ ఇంటర్షన్ అవేర్నెస్ అంటే వ్యక్తిత్వం లేని ఏ రకమైన బంధాలు లేనటువంటి శుద్ధ చైతన్య స్వరూపుడుగా ఎప్పుడైతే నిలిచి ఉంటాడో అప్పుడు సంసార బంధం నుంచి నిర్ముక్తుడు ఉంటాడు అందుకోసమని జాగ్రత్త అవస్థ యొక్క మిథ్యాత్వాన్ని విస్తారంగా పరిశీలిస్తారు తర్వాత ఇక్కడ ఇక్కడ ప్రతిపాదన ప్రతిజ్ఞ కంటే జాగ్రత్త అవస్థ మిథ్య అని ప్రతిజ్ఞ ఎందుకండి ఇది ఈ చర్చెందుకు ఈ మీమాంస ఎందుకు దీనివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా ఉంది మోక్షం ఎప్పుడో వస్తుంది కదా ఇప్పటి నుంచే కాదు అలా కాదు మోక్షం ఎప్పుడో రావడం కాదు ఇప్పుడే మోక్షం మీ స్వరూపమే అయ్యింది వాస్తవానికి తెలుసుకుంటే జాగ్రత్త అవస్థ స్వప్నము వలె మిథ్యా అని మీరు ఎప్పుడైతే తెలుసుకుని దాన్ని మీరు అనుసంధానం చేస్తారో ఆ క్షణంలో మీ మనస్సుకి పరమ శాంతి లభిస్తుంది అది గొప్ప సత్యం అనుభవం కూడా నిజానికి ఈ మధ్యకాలంలో ఎకనామిక్ డౌ మెల్క్ డౌన్ ఎప్పుడైతే అమెరికాలో వచ్చిందో అక్కడ హఠాత్తుగా నేను చెప్పే వేదాంత పాఠాలకు విలువ పెరిగిపోయింది నేను చూసి ఆశ్చర్యపోయాను నేను సెవెన్ వీక్స్ అది మందుక్యం నైత్య ప్రకరణం కోర్సు కోర్సు ఆరంభమైనప్పుడు ఎకానమీ టాప్లో ఉంది కోర్సు మధ్యలోకి వచ్చేప్పటికీ ఎకానమీ షేక్ అవడం ప్రారంభించింది అండ్ కొలాబ్స్ అయిపోయింది కొలాబ్స్ అయిపోయిన తర్వాత కూడా కోర్సు నడిచింది రెండు మూడు వాళ్ళందరూ కూడా ఆ కోర్సులో ఉన్న వాళ్ళలో చాలామంది కనీసం ఒక కోర్సులో అరవై మంది ఉండేవారు కనీసం ఇరవై ముప్పై మంది దే హాస్ట్ హెవీలీ అమెరికాలో వాళ్ళ లాసెస్ పెద్ద లాసెస్ ఉంది ఓ హండ్రెడ్ డాలర్స్ టూ హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ ఫైవ్ మిలియన్ డాలర్స్ పోగొట్టుకున్న వాళ్ళు మిలియన్ డాలర్ అంటే యాభై రూపాయలు వేసుకుని లెక్కేసుకున్నాం అలా ఉంటాయి వాళ్ళ లాసెస్ అంత లాసెస్ వచ్చి కూడా వాళ్ళు ముక్త కంఠంతో వాళ్ళు చెప్పే మాట ఏమిటంటే మేము ఈ మాంధుక్యాన్ని అధ్యయనం చేసి వైతస్య ప్రకరణం మమ్మల్ని నిలబెట్టింది అని చెప్తారు ధైర్యంగా ఉంటాడు వాడిని చూస్తే నాకు బంగా అనిపించు అది ఎంత కాలిఫోర్నియాలోనే వెళ్ళాను అతని ఇంటికి లారెన్స్ అని నాకు బాగా మిత్రుడు చాలా మంచి నిష్ణ మంచి విద్వాంసుడు ఎంబీఏ వాళ్ళకు పదం చెప్తాడు మంచి బిజినెస్ బిజినెస్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ atondi <laughs> he lost 500000 dollars illu vishalamaina illu aa illu poostundante because he cannot pay mortgage he cannot over illu poostundi o chenni intlo maralusu atano alanti vaallu ports lo eroyi mundu mukhyam untaru vaalandaru cheppide etante ee ee paathamaye mammalani nilapetindi paatham ante manam cheppina paatham ani kaadu జాగ్రత్త అవస్థ స్వప్నము వలే మిథ్య ఆమె ఎప్పుడైతే అనుసంధానం చేయగలిగాడో మనిషి అయితే మనస్సు అనుసంధానం చేయకుండా అడ్డుపడుతుంది మనస్సు ఆటంకాన్ని కల్పిస్తుంది అది ఎలా కుదురుకుతుందండి అని ఏవేవో ప్రశ్న లేకపోతే లేకపోతే మరిచిపోతుంది సంసార ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటుంది మనస్సు అటువంటి మనస్సును మీరు చిక్కబట్టి మీరు జాగ్రత్త అవస్థ స్వప్నము అనే విషయాన్ని బాగా అనుసంధానం చేయగలిగితే మీకు పరమ శాంతి లభిస్తుంది కాబట్టి ఈ నేను చెప్పే పాఠం కొంచెం పరుషంగా ఉన్నా మీరు ప్రేమగా స్వీకరించినట్లయితే అది అమృతం వంటిది నేను చెప్పే పాఠమని కాదు మాండక్యం అతను సబ్జెక్ట్ అలా కాబట్టి ఆ సత్యాన్ని మనం గుర్తించి ముందు కడుగు ఇంకొక వాక్యం ఉంది ఆ శ్లోకంలో స్వప్నే సంవృతత్వేన విద్యతే స్వప్నంలో ఇరుకుగా ఉంటుంది స్వప్నానికి జాగ్రత్తకి తేడా ఏంటంటే ఏమీ తేడా ఒక్క పిసరంత తేడా చెప్పాలి లేకపోతే రెండవస్థల్ని కలిపేస్తే మనకి అవస్థాత్రయం అలా పోయే అవస్థాద్వయం అనే మాట వస్తుంది అలా రాకూడదు ఇంటిలో కూడా మూడు అవస్థల్ని లెక్క పెట్టినప్పుడు మూడవస్థల్ని మూడవస్థలుగా అక్కడ పెట్టాలి కానీ ఓ అవస్థని మీరు డ్రాప్ చేసేదానికి వీలలేదు కాబట్టి ఒక్క పెసరంత తేడాని రెండింటికి చూపిస్తున్నారు అదేంటంటే స్వప్నావస్థలో మీకు ఆ స్వప్నము కనపడేటువంటి ఆ నాడి చాలా ఇరుకు చాలా సంకుచిత దేశంలో మీరు స్వప్న దృశ్యాలను చూస్తారు కాబట్టి ఆ స్వప్న దృశ్యములు దేశం కూడా సంకుచితము కాలం కూడా సంకుచితం ఒక రకంగా సంకుచితమైన కాలంలో సంకుచితమైన దేశంలో మీరు స్వప్నాన్ని చూస్తారు వేరే జాగ్రత్తకి వచ్చేప్పటికీ విశాలమైన దేశంలో విశాలమైన కాలంలో జాగ్రత్తను చూస్తారు ఈ పెసరంత తేడా తప్ప ఇంకా ఏ తేడా లేదు ఈ ఒక్క తేడా కారణంగా స్వప్నం మిథ్యని తెలుస్తూ ఉండి కూడా స్వప్నానికి జాగ్రత్తకి ఉండేటువంటి సంబంధం స్పష్టంగా అవగాహనకి వస్తూ ఉండి కూడా ఇది జాగ్రత్త మిథ్య తెలుసుకోలేకపోతూ ఉంటాయి ఈ ఒక్క కారణం కారణంగా ఈ ఒక్క తేడా కారణంగా అందుగురించి ఆ తేడాన్ని పాయింట్ అవుట్ చేస్తున్నారు అంతఃస్థానాత్ సంవృత స్వప్నదృశ్యా భావా జాగ్రత్త దృశ్యేభ్యో భేద జాగ్రత్త దృశ్యములు మనకి బయట ఉన్నట్టుగాను జాగ్రత్త అవస్థ దృష్ట్యా చూసుకుంటే జాగ్రత్త అవస్థలో ఉన్నాం నిన్న రాత్రి నేను స్వప్నం చూశాను స్వప్నంలో గంగానది అవి చూశాను ఈ స్వప్నంలో చూసినటువంటి గంగానది ఇవి నాలోనే ఉన్నాయి నాకంత బయట లేవు కానీ జాగ్రత్త నేను చూస్తున్నటువంటి గంగానది మొదలైనవి నాకంటే బయట ఉన్నాయి ఇది ఒక తేడా అంతఃస్థానా తర్వాత సంవృతత్వ సంకుచిత దేశము సంకుచిత కాలము స్వప్న దృశ్యములు స్వప్నంలో కనపడిన భావములు సంకుచిత దేశంలోనూ ఉన్నాయి అంతఃనం ఇది ఒక్కటే జాగ్రత్త స్వప్న దృశ్యాలకి భేదము ఇది ఈ భేదం కూడా దాని యొక్క స్వచ్ఛత్వాన్ని నిర్ధారించే భేదం కాదది ఈ భేదాన్ని కూడా ముందు ముందు మనం పరిశీలిస్తాము పరిశీలించే భేదంలో కూడా పస సారం లేదు అని నిర్ధారణ చేస్తాము బట్ ప్రస్తుతానికి అంతమాత్రం మీరు భేదాన్ని స్వీకరించవచ్చు దృశ్యత్వ దృశ్య దృశ్యత్వ దృశ్యత్వం అసత్యత్వ అవిశిష్టముభయత్ర రెండింటికి తేడా చూపించాడు అంతఃస్థానము సంవృతత్వము ఇది జాగ్రత్తకి స్వప్నానికి తేడా తేడా లేని అంశాలేమిటి దృశ్యత్వము జాగ్రత్త ప్రపంచం దృశ్యము స్వప్న ప్రపంచం దృశ్యం అసత్యత్వం జాగ్రత్త స్వప్న ప్రపంచం అసత్యం జాగ్రత్త ప్రపంచం అసత్యం ఈ అంశాల్లో రెండింటికి ఏ తేడా లేదు అవిశిష్టం ఉభయత్ర ఇప్పుడు చూడండి జాగ్రత్త అవస్థలో ఉన్నాడు నేను ముందు వీడు జాగ్రత్త వ్యవస్థలో సంసార సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు ఈ సుఖ దుఃఖాలను అనుభవించే న్యూక్లియస్ ఒకటి ఉంటుంది ఆ న్యూక్లియస్ చుట్టూ ఉంటాయి సుఖ దుఃఖాలు ఆ సెంట్రల్ పాయింట్ ఏమిటి ఆ సెంట్రల్ పాయింట్ వ్యక్తి దర్శనం కాబట్టి ఈ ఇప్పుడు నేను వ్యక్తి జాగ్రత్త ఉన్నాను నేను ఒక వ్యక్తిని నాకు పేరుంది ఒక ఆకారం ఉన్నది ఏదో ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఫీతనో పురుషుడని స్త్రీ అని ఒక ఆకారం ఉన్నది ఏవో కొన్ని సుఖాలు ఉన్నాయి ఏవో దుఃఖాలున్నాయి ఇదే కదండి వ్యక్తి ఓ పేరు పేరును పెట్టే ఏదో వంశం క్యాస్ట్ ఈ ఇవన్నీ వస్తాయి ఏవో సుఖ దుఃఖాలు సుఖ ఉంటాయి తర్వాత ఒక ఆకారం ఆకారంతో పాటుగా జెండర్ కూడా ఉంటాయి అప్లికేషన్ ఫార్మ్లో రాస్తారు ఇవన్నీ సో ఇది వీడు వ్యక్తి వీడు ఈ వ్యక్తి పుట్టినప్పుడు ఉన్నాడా ఈ వ్యక్తి లేడు పుట్టక ముందు ఉన్నాడా లేడు పుట్టినప్పుడు ఉన్నాడా లేడు పుట్టినప్పుడు లేడండి పుట్టినప్పుడు ఈ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు పుట్టినప్పుడు ఏ వ్యక్తి లేడు చిన్నపిల్లల వ్యక్తులు కాదు అలా ఒక భగవంతుడు ప్రతి రూపాలుగా ఉంటారు అయితే వీడు బాల్యంలో ఈ వ్యక్తి లేడు మరో వ్యక్తి ఉన్నాడు సో ఈ వ్యక్తి పుట్టకముందు లేడు పుట్టినప్పుడు లేడు బాల్యంలో లేడు ఇప్పుడు ఉన్నాడు ఇప్పటి నుంచి పదేళ్ల తర్వాత ఈ వ్యక్తి ఉంటాడా ఉండడు చచ్చిపోయిన తర్వాత ఈ వ్యక్తి ఉంటాడా ఉండడు ఇంకా అని ఏవో అవన్నీ అలాంటి పెట్టండి ఈ వ్యక్తి చచ్చిపోయిన తర్వాత వీళ్ళు ఉండడు శాస్త్రమే స్పష్టంగా చచ్చిపోయిన తర్వాత ఇంక ఈ దేహాభిమానం కలిగిన వ్యక్తి ఉండడు ఈ పరిస్థితుల్లో ఈ వ్యక్తికి ఉన్నటువంటి ఆ పర్సనాలిటీని గా చేసుకుని వారికి ఉండే ఆకాంక్షలు కామనలు భయాలు వాటినన్నింటినీ కొట్టుకుని వ్రేలాడడం కంటే అసలు ఆ వ్యక్తిత్వము యథార్థమా అని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉందా కాబట్టి ఆ వ్యక్తి సపోజ్ ఆ వ్యక్తి ఇప్పుడు ఏది కాదో అదేదో కొత్తగా తయారవ్వడం కోసం కొత్తగా అవ్వడం కోసం ఆ వ్యక్తి ఇప్పుడు లక్షాధికారం అనుకోండి కోటీశ్వరుణ్ణి నేను కోటి లక్షాధికారు కోటీశ్వరుడు అవ్వాలి అంటే ఆ న్యూక్లియస్ అదే న్యూక్లియస్ కదా ఆ న్యూక్లియస్ సత్యం కాదు అది మిథ్యది ఆ మిథ్యా న్యూక్లియస్ లక్షాధికారైనా ఒకటే కోటీశ్వరుడైనా ఒకటే ఏమీ రాకపోయినా ఒకటే అది మిథ్యది కాబట్టి ఆ వ్యక్తి తాను అని భ్రమపడి ఆ హ్యాలు సున్న బతుకుతో ఈ నేను ఫలానా అయ్యున్నాను నేను ఇదేవ్వాలి అదే అవ్వాలి అని ఎవ్వేవో లేనిపోని కోరికలు పెట్టుకుని వాటి వెంట పరుగులు తీస్తూ వాడు బతకడం కంటే అసలు ఆ వ్యక్తిత్వానికి నాకు ఉండే సంబంధం ఏంటి నేనా వ్యక్తినేనా ఆ వ్యక్తి యొక్క స్వరూ ఆ వ్యక్తి యొక్క రూపం భాషించేటువంటి అవ్యక్త చైతన్యం వ్యక్తి కాని ఆకాశము చైతన్యం ఏది కలగటో అది అది నా స్వరూపము అని తెలుసుకుని ఆ వ్యక్తిత్వానికి అతీతంగా వీడు వెళ్ళిపోయి జాగ్రత్త యొక్క నిక్షాత్వాన్ని అర్థం చేసుకుని ఈ పర్సనల్ లైఫ్ అంటారు అంటే ఒక వ్యక్తిత్వం చుట్టూ అల్లుకుని ఉన్న జీవన శైలి ఏదైతే ఉందో దీనికి అతీతంగా ఒక చైతన్య శక్తిగా ఎందుకు మిగిలిపోకూడదు అదే దాని పేరే మోక్షము అది మోక్షం కాబట్టి ఒక న్యూక్లియస్ నిర్మాణం చేసుకుని ఆ న్యూక్లియస్లో కొంత లౌక్యం ఉంటుంది కొంత వైదికం ఉంటుంది లౌక్యం చాలా పాలు లౌక్యం కడుపు నిండిన తర్వాత కొంత వైదికం చేరుతుంది దానికి కడుపు నిండా భోజనం అయిన తర్వాత నీ గోత్రం ఏంటి నా గోత్రం ఏమిటి భోజనం పెట్టడం మా ఒక గంట ఆలస్యం చేస్తే గోత్ర విచారం ఏమి ఉండదు కాబట్టి దాంట్లో కొంత లౌక్యం ఉంటుంది కొంత వైదికం ఉంటుంది ఆ వ్యక్తి నేను నేనిప్పుడున్నాను నేను గృహస్థుని అది గృహస్థెవడు ఆత్మగృహస్థు కాదు ఈ కల్పిత వ్యక్తి గృహస్థు ఈ కల్పిత వ్యక్తి గృహస్థైన వ్యక్తి నేను సన్యాసిని కావాలి లేకపోతే నేనేమో స్వర్గాన్ని పొందాలి నేను సోమయాగం చేసి స్వర్గాన్ని పొందాలి లేకపోతే ఇప్పుడున్న డబ్బు కంటే రెట్టింపు డబ్బు సంపాదించి ధనవంతుని అవ్వాలి అనే ఆ వ్యక్తికి ఎవేవో మెరుగులు దిద్దే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు తప్ప ఆ వ్యక్తిత్వం యొక్క యథార్థత ఎంత అది స్వప్నం వ్యక్తి అది అసత్యం కాదా స్వప్న వ్యక్తి ఏ స్వప్న ప్రపంచంలో బతికాడో ఆ రెండూ కూడా అసత్యములే అలాగే జాగ్రత్త వ్యక్తి వీడు తన చుట్టూ అల్లుకున్నటువంటి జాగ్రత్త ప్రపంచము ఇదంతా కూడా మిథ్యే కాబట్టి ఆ వ్యక్తికి లేనిపోని మెరుగుల్నేవో తీసుకొచ్చే ప్రయత్నం చేయడం కంటే శవానికి అలంకారం చేసినట్టుగా ఆ వ్యక్తి మిథ్య కనుక ఆ మిథ్యారూపమైన వ్యక్తిని మిథ్యగా తెలుసుకుని దానికి అవ్యక్త ఆత్మ చైతన్యంగా ఎందుకు నిలిచిపోకూడదు అవ్యక్ోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే అని శ్రీకృష్ణుడు గీతలో చెప్పినట్టుగా అది జాగరణ వ్యవస్థ యొక్క ముఖ్యత్వాన్ని తెలుసుకోవటంలో అభిప్రాయం అది కాబట్టి మిథ్య ఎంతసేపు ఈ కనపడీదంతా అసత్యమనే కాదు ఈ కనపడేదాన్ని బట్టి ఇక్కడ నిర్మాణమై ఉన్నటువంటి వ్యక్తిత్వంతో సహా అంతా కూడా కలవంటిది అంతా కూడా ఒక చిత్త విభ్రమం తప్ప మరొకటి కాదు తర్వాత స్లో స్వప్న జాగరితే స్థానే హే కమాహున్మనీషిణాం హి సమత్వ హేతునా మంచి మంచి కాటికలు చాలా ఓపికగా స్టడీ చేయాల్సి ఉంటుంది సో మనీషిణ ఆహుహు ఇంతకు ముందు కూడా వచ్చింది మనీషిణ ఆహు అంటే విద్వాంసులు చెప్పుతున్నారు జ్ఞానులు చెప్పుతున్నారు ఏమని చెప్తున్నారు స్వప్న జాగరితే రెండు ఒక్కటే హీ అంటే నిశ్చయము లీడ్ దేర్ వన్ సో ఇసి స్వప్న జాగ్రత్త స్థానే ఏకం ఇప్పుడు నేను కళ కన్నాను కళలో నేను వ్యక్తిని నాకు దేహముంది ఇంద్రియాలు ఉన్నాయి మనస్సు ఉంది అప్పుడే వ్యక్తి అవుతాడు దేహం ఒక్కటి ఉంటే వ్యక్తి అవడు దేహము ఇంద్రియములు మనస్సు ఉన్నాయి ఓ ప్రపంచం ఉంది ప్రపంచం కూడా ఉంటుంది ప్రపంచం లేకుండా వ్యక్తి ఉంటాడు వ్యక్తి లేకుండా ప్రపంచం ఉండదు ఇదంతా కూడా మిథ సబ్జెక్ట్ అబ్జెక్ట్ అన్నీ కలిసి ఉంటాయి ఇప్పుడు ఈ స్వప్నం వ్యక్తి స్వప్న ప్రపంచము దే ఆర్ ఆంద్రియాలు ఓకే కేవలము మనస్సు యొక్క చలనం తప్ప అక్కడ స్వప్నం వ్యక్తి సత్యం కాదు స్వప్న ప్రపంచము సత్యము కాదు ఇప్పుడు జాగ్రత్తలోకి వచ్చారు జాగ్రత్తలోకి వస్తే జాగ్రత్త దేహం ఉంది జాగ్రత్త ఇంద్రియాలు ఉన్నాయి జాగ్రత్త అంతఃకరణమున్నది వీటి ఈ అంతఃకరణము యొక్క చలనాన్ని బట్టి ఒక జాగ్రత్త ప్రపంచం ఉంది ఇది కూడా స్వప్న పరిస్థితి వంటిదే ఏది తేడా ఈక్వల్లీ అండ్రియల్ స్వప్న ప్రపంచం అంద్రియల్ జాగ్రత్త ప్రపంచం అండ్రియల్ స్వప్నం వ్యక్తి అండ్రియల్ జాగ్రత్త వ్యక్తి అండ్రియల్ అయితే స్వప్నం వ్యక్తి అండ్రియల్ స్వప్న ప్రపంచం రెండు కలిపి అంద్రియల్ అని తెలుస్తాయి ఒకేసారి ఏదో ఒకటి అండ్రియల్ అయ్యి రెండోది కాకుండా అలా కుదరదు మిథ మిథ్య కాబట్టి జాగ్రత్త స్వప్నం వ్యక్తి స్వప్న ప్రపంచము అసత్యము అని తెలిసిందే ఎలా తెలిసింది జాగ్రత్తలోకి వచ్చాక తెలిసిందే తెలివి తెలివి వచ్చాక తెలిసింది అలాంటిది జాగ్రత్తలో మనం సంపాదించాలి అది ప్రయత్నం అది ఎలాగా అంటే చూడండి దీనికి దారి ఉంది ఏమిటంటే ఆ దారి మీరు దేహాన్ దేహానికి చుట్టుముట్టు ఉన్న వాటిని బట్టి ఆత్మ వాటి యొక్క వాటితోటి ఆత్మతో ని చెందవద్దు ఇప్పుడు బ్యాంకులో డబ్బు ఉందనుకోండి నేను ధనవంతుడను అంటే అర్థం ఏమిటి నేనుని ఆ డబ్బుని బట్టి మీరు నేనుని నిర్ధారిస్తున్నారు కదా డబ్బు అనాత్మ నేనేమిటి ఆత్మ అనాత్మను తీసుకొచ్చి ఆత్మ నెత్తి లేదా మానేసి ఈ ఇంటి యజమాని నేను అంటే అనాత్మకి ఆత్మ మీద అధ్యారూపం అయింది కదా ఈ వ్యక్తికి భర్తను నేను భార్యను నేను తండ్రిని నేను కొడుకును నేను అంటే అనాత్మ నుంచి ఆత్మ అధ్యారూపం వచ్చింది కదా ఇల్లు వాకిలీకి చెప్పడం తేలిక వ్యక్తులకి చెప్పడం కొంచెం కష్టం కష్టమైనా మరి తప్పదు చెప్పాలి లేకపోతే నేను తండ్రిని నేను కొడుకునే అనుకుంటూ బతకూడదు కాకే కాంత కష్టే కుట్రహ సంసారోయం అతీవ విచిత్ర తండ్రి కొడుకు ఈ బంధ ఈ అనుబంధ సంబంధ బాంధవ్యాలు ఉన్న బధ్నాటి బంధువు బంధ ఏవో సంబంధ బంధం మీరు సంబంధాలు అన్నారే సంబంధం కలుపుకుందాం అంటే బంధం కలుపుకుందాం అని అర్థం అది బాండేజ్ తప్ప దాంట్లో ఫ్రీడమే ఉంది లవ్ దేర్ ఈజ్ ఫ్రీడమ్ ఇన్ లవ్ ప్రేమలో ఫ్రీడమ్ ఉంది బాంధవ్యంలో ఫ్రీడమ్ లేదు దాని పేరే బాంధవ్యం బంధించేది కనుక బాంధవ్యం సంబంధం అంచేతనే సంబంధం కలుపుకుని దెబ్బలాడుకుంటూ ఉంటాడు ఎందుకంటే బంధంలో ప్రేమ లేదు ఫ్రీడమ్ ఉంటేనే ప్రేమ ఉంటుంది ఫ్రీ మైండ్ ఉన్నవాడు ఫ్రీడమ్ గలవాడు మాత్రమే ప్రేమించగలుగుతుంది ఎనీవే ఆ కాబట్టి ఇతర వ్యక్తులను అనుసరించి తన యొక్క వ్యక్తిత్వాన్ని వీడు భావన చేయటం మానే చేయాలి దాని సన్యాసం అంటే కాషాయం కట్టుకోవడం కాదు కాషాయం కట్టుకోవడం మహాభాగ్యం ఏమి ఉందండి ఈవేళ రేపు కాషాయం కట్టుకోవడం చాలా తేలిక అందులో ఏమీ కష్టం కాషాయానికి ఉండేటువంటి పరిస్థితి బాగా మారిపోయింది లోకంలో అన్నీ మారినట్టే ఇది మారింది ఇప్పుడు కూడా ఒక్కటి మార ఏదో ఒకటే మారదు అన్నీ మారుతాయి దాంతో కూడా ఇది మారుతుంది కాబట్టి సన్యాసము వీడు ఆ వ్యక్తికి నేను తండ్రిని వాడు నాకు కొడుకు సంబంధం ఈ సంబంధం లేదు నేను ఎవరికి తండ్రిని కాదు నాకెవళ్ళు కొడుకులు లేరు నేను ఎవరికి భర్తను కాను నాకెవళ్ళు భార్యలు లేరు భర్త అంటే పోషించువాడు భార్య అంటే పోషించబడేది అందరికీ భర్త సర్వేశ్వరుడు నేను ఎవళ్ళకి భర్తను కాను నాకెవళ్ళు భార్యలు లేరు దాన్ని సన్యాసం అంటారు సన్యాసం అంటే కాషాయం కూర్చుకుని అప్పుడప్పుడు ఫోన్లు చేసుకుంటూ కూర్చోవడం కాదు సన్యాసం అంటే అప్పుడు ఫోన్ చేసిన తప్పు లేదు కలిసిన తప్పు లేదు మాట్లాడినా తప్పు లేదు బంధం అంటే ఆత్మ ఆత్మ తన నేను యొక్క స్వరూపాన్ని అనాత్మ నుంచి మీరు తీసుకొచ్చి రుద్దకూడదు దేహం దేహాన్ని నేను దేహం అనాత్మ కదా దేహధర్మాన్ని ఆత్మ ఎందు ఆరోపించరాదు మనస్సులో వచ్చే సుఖ దుఃఖాది అవస్థలన్నీ కూడా ఆత్మస్వరూపంలో ఉండవు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఏమున్నా ఆత్మస్వరూపానికి ఉండవు అని మీరు ఎప్పుడైతే దేహ సంబద్ధములైన పదార్థములు వ్యక్తులను ఆత్మకి ముడిపెట్టడం మానేసి దేహ ఇంద్రియ అంతఃకరణాలని వాటి ధర్మాలని ఆత్మస్వరూపమునందు ఆరోపించడం మానేసి సర్వానికి సాక్షిగా మీరు ఎప్పుడైతే నిలిచి ఉంటారో అప్పుడు ఈ జాగ్రత్త ప్రపంచము ఈ వ్యక్తి కూడా మిథ్య అని మీకు అనుభవానికి వస్తుంది ఎప్పుడైతే ఆ అనుభవం మీకు కలిగిందో అది ఏ శ్రేణం అదే మోక్షము కానీ ఆ అర్థం చేసుకోవాలి కాబట్టి స్వప్న జాగరితే స్థానే ఏకం ఈ రెండు స్థానములు కూడా ఒక్కటి మాత్రమే చూడండి అంటే ఏమిటనమాట స్వప్న ప్రపంచం ఎలా దిచ్చయో జాగ్రత్త ప్రపంచం అలా దిక్ష అని తేల్చాం స్వప్నం వ్యక్తి ఎలా దిక్షయో జాగ్రత్త వ్యక్తి కూడా నిత్య అస అని తేల్చాం అంటే దీన్ని ఏం తెలిసింది జాగ్రత్త ప్రపంచం అనేది ఎలాగా కేవలము మీరు నిద్ర లేవగానే మనస్సు యొక్క చలనాన్ని బట్టి జాగ్రత్త ప్రపంచం నిర్మాణం అవుతుంది అదే మనస్సు యొక్క చలనాన్ని బట్టి జాగ్రత్త వ్యక్తి కూడా ప్రపంచంలో భాగంగా నిర్మాణం అవుతాడు కాబట్టి ఈ జాగ్రత్త అవస్థ ఈ జాగ్రత్త వ్యక్తిని జాగ్రత్త ప్రపంచాన్ని కలిగి ఉండే ఈ వ్యవస్థ ఇది కేవలము ఒక స్వప్నము దీర్ఘస్వప్నం తప్ప మరొకటి కాదు ఈ మాట నేను మళ్ళీ అక్కడ వచ్చింది కాబట్టి అంటున్నాను కాబట్టి మీరు అది అది కళ ఇది తెలివి అని మీరు పెట్టుకున్న పేర్లు అవి ఒకప్పుడు మిస్లీడింగ్ పేర్లవి నిజానికి రెండు స్వప్నములే జాగ్రత్త స్వప్నమే స్వప్నము స్వప్నమే కాబట్టి ఆ విధంగా అర్థం చేసుకోవాలి మనం జాగ్రత్త అవస్థలో ఉన్నామని అనుకుంటున్నా మనం కలదంటోనే ఉన్నామే ఇదంతా సత్యమని దీంట్లో నేను భాగంగా ఉన్నానని నాకి సుఖ దుఃఖాలున్నాయని నేను ఫలానా అని మనం అనుకుంటున్నటువంటిది ఇదంతా కూడా ఒక స్వప్నం మటుకే నడిచిపోతుంది ఇది యథార్థమైనటువంటింగ్ కాదు ఇది యథార్థమైన వేకువ మెలుకువ ఇది కాదు యథార్థమైన తెలివి వేకు మెలుకువ అది ఆత్మజ్ఞానికి మాత్రమే ఉంటుంది మనం మనకున్నటువంటి జాగ్రత్త అవస్థ ఇది యథార్థమైన జాగ్రత్త అవస్థ కాదు ఇది దీర్ఘస్వప్నం మటుకే ఎందుకంటే రెండు ఒకటే కదా కాబట్టి మనం ఏమనుకుంటున్నాం నేను కలగంటున్నానని కలగంటున్నాం నేను తెలివిచ్చింది ఇప్పుడు జాగ్రత్త వ్యవస్థలోకి కలగంటున్నాను నేను నిద్రపోయాను అని అంతా కూడా ఒక కళ మాత్రమే త్రయస్వప్నా అంతా కూడా కళ మనం చూసాం నిద్రాతత్వజానత అన్యథా గ్రహ్ణత స్వప్న నిద్రా తత్వత అనే ప్రథమ ప్రకరణలో ఆగమ ప్రకరణలో చూసి ఉన్నాం తత్వాన్ని తెలుసుకోలేకపోతే నిద్రా తప్పుగా తెలుసుకుంటే స్వప్నము జాగ్రత్త ప్రపంచం సత్యం అని అనుకుంటున్నాం అంటే తప్పుగా తెలుసుకుంటున్నాం కాబట్టి ఇది స్వప్నము స్వప్న ప్రపంచంలో స్వప్నం చూసి టైంలో అది సత్యం అనుకున్నాం అది స్వప్నము కాబట్టి ఇదంతా కూడా జాగ్రత్త జాగ్రత్త ప్రపంచానికి స్వప్న ప్రపంచానికి ఏమీ తేడా లేదు ఇప్పుడు దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే మీరు స్వప్నం చూస్తూ ఉంటారు స్వప్నంలో భయపడతారు దానికి నైట్ మేర్ అని పేరు ఎందుకు భయపడ్డారు మీరు స్వప్నంలో చూసిన దృశ్యం మీరు సత్యం అనుకోబట్టి భయపడ్డారు స్వప్నంలో చూసిన దృశ్యం సత్యం కాదని మీకు అప్పుడు తెలిసిందనుకోండి భయపడతారా భయపడరు ఇప్పుడు పిల్లలు ఆడుకుంటున్నారు ఒక నడిచి వెళ్తున్నాడు నడిచి వెళ్తుంటే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర ఒక రబ్బరు పాము ఉంది ఆ రబ్బరు పాము ఆయన కాలముందు విసిరాడు విసిరితే అది చూసి ఆయన ఏమో భయపడిపోయి గెంతులు వేసేసి ఎగిరి గెంతేసి పారిపోయాడు వీళ్ళు మహా ఆనందపడిపోయారు ఐదు నిమిషాలు నవ్వుతున్నారు ఆయన గెంతులు ఆయన పారిపోవడం చూసి ఈ లోపల ఇంకొక ఆయన ఇచ్చాడు ఆయన కాలముందు మళ్ళీ శనివేళ్ళకి ఆట బాగుంది ఈ పిల్లలకి గోడ వెనకాల దావుకునే ఆ పాము ఆయన కాలముందు వేశాడు ఆయన చూశాడు చూసి రబ్బరు పాము ఇది పాము కాదని తెలుసుకున్నాడు అప్పుడు వెంటనే కాలముందు చేతి తీసి ఇలా మడత పెట్టేసి జేవులు పెట్టుకోవచ్చు వెళ్ళిపోతాయంటే ఈ పిల్లలు పరిగెత్తికెళ్ళే అంకల్ అంకల్ మా పావు మాగించి పావు ఏమిటే పాము లేదు పావు పాము జేవులో పావు కాదు అది రబ్బరి పాము నేను పొరపాటున విషయం మీరు ఎందుకు వేశారు నాకు రోడ్డు మీద దొరికింది నీకేమిటి సంబంధం నాకు కాదు అంకులు సారీ సారీ ఉతిమిలాడి ఇంకెప్పుడు ఎవళ్ళ మీద వేయకుండా ఉంటారా అంటే ఇష్ట అంటే ఇంకెప్పుడు వేయండి నేను పొరపాటు చేశాను క్షమాపణ అప్పుడు చేశాను అంతే కాబట్టి స్వప్నంలో మీరు భయపడ్డారంటే అక్కడ పాము లేదు అక్కడ దుఃఖపడ్డానికి హేతు లేదు అయినా దుఃఖపడ్డారు భయపడ్డారంటే అర్థం ఏమిటంటే అది సత్యం అనుకోబట్టి భయపడ్డారు అదేవిధంగా జాగ్రత్త అవస్థలో ఉండేటువంటి దృశ్యములు సత్యం అనుకోబట్టి మనం భయపడుతున్నాం కామనలను పెట్టి పెంచుకుంటున్నాం సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాం ఎప్పుడైతే ఒక రకంగా చెప్పాలంటే మీరు అసత్యాన్ని సత్యం అనుకున్నప్పుడు మనం ఆ అసత్యానికి బానిసలమై ఉంటాము అసత్యాన్ని అసత్యంగా తెలుసుకున్నప్పుడు మనకి ఆ బంధం నుంచి విముక్తి కలుగుతుంది ఇక్కడ సత్యాన్ని కొత్తగా తెలుసుకునేది లేదు ఆత్మే సత్యం ఆత్మని తెలుసుకోవాల్సింది లేదు ఏ వ్యక్తిత్వము తన ఎందు లేదో తాను కాదో అది తాను అనుకుని భ్రమ పడుతాయే బంధం కాబట్టి ఈ జాగ్రత్త ప్రపంచము మిథ్యా నేను ఈ జాగ్రత్త ప్రపంచానికి చెందిన ఫలానా వ్యక్తిని ఇప్పుడు నేను ఉన్నానంటే సికింద్రాబాద్ నగర వాసిని ఇండియా సిటిజన్ని బ్రాహ్మణుణ్ణి క్షత్రియుణ్ణి సన్యాసిని గృహస్థని భర్తని భార్యని అని ఇవన్నీ జాగ్రత్త బట్టి వచ్చినటువంటి స్టేటస్ కాబట్టి ఈ వ్యక్తిత్వం ఈ ప్రపంచం రెండింటినీ విడదీయలేరు మీరు రెండు ఇదంతా కూడా మిథ్య మరి నేనెవరు అంటే ఈ మిథ్యని సాక్షి రూపంగా దర్శించే దృక్చైతన్యాన్ని నేను అని మీరు ఎప్పుడైతే తెలుసుకున్నారో ఆ ప్రపంచం అలా ఉంటుంది అది ఏమైపోదు అలా కనపడుతున్న సినిమా నిత్యం తెలిస్తే సినిమా నడుస్తుంది అనడ నడుస్తూ ఉంటుంది ఆ రీలు అయిపోయేదాకా నడుస్తుంది నిత్యం తెలుసుకున్నా నడుస్తుంది అలాగే ఈ రీలు నడుస్తూ ఉంటుంది ఈ వ్యక్తిత్వానికి తగ్గట్టుగా మీ రోజులో వీడు బస్సులోకి ఎక్కుతాడు మగవాళ్ళు కూర్చుని చోటు వేడు ఆడవాళ్ళు కూర్చుని చోటు వేడు వీరికి తెలుసు తాను స్త్రీ పురుష భేదానికి అతీట్ ఉందని తెలుసు అయినా కూడా మగవాళ్ళు సీట్లోనే కూర్చుంటాడు వెళ్ళి అంతేగాని వెళ్ళిపోయి ఇంకో చోట కూర్చోడు ఏది ఎలా జరగాలో అలా జరుగుతూ ఉంటుంది ఒక వ్యక్తిగా ఏ అపేక్ష ఉంటుందో అపేక్షను ఫుల్ఫిల్ అయిపోతూ ఉంటుంది సహజంగా అతి సహజంగా కానీ బంధం ఉండదు బాండేజ్ ఉండదు బాండేజ్ ఎందుకు వచ్చిందంటే అసత్యాన్ని సత్యమని స్వీకరించబట్టి వచ్చింది బండ్ బాండేజ్ ఇప్పుడు చూడండి ఈ బంధం ఎలా వచ్చిందంటే నేను ఒక ప్రవాహం అని భ్రమపడ్డం చేత వచ్చింది నేను పుట్టాను బాల్యం అయిపోయింది యవనం యువనం అయిపోయింది మధ్య వయస్సు మధ్య వయస్సు అయిపోయింది వృద్ధాప్యం ఇది నడుస్తోంది ఇప్పుడు నాకు డ ఏళ్ళు వచ్చేసాయి ఇంకో పదేళ్ళు వస్తాయి తర్వాత చచ్చిపోతాను నాకు ఇది జరిగింది అది జరిగింది అని ఒక ప్రవాహం ఏదైతే ఉందో ఆ ప్రవాహమే నేను అనుకోబట్టి ఈ భాంతంతా కలిగి ఈ బంధం కలిగింది ఆ ప్రవాహం దృశ్యం అది దృశ్యం కనపడిందే తప్ప ఉన్నది కాదు అది యథార్థం కాదు అది నా స్వరూపం కాదు అది ఏ చైతన్యంలో ప్రకాశిస్తోందో అదే నేను అని వీడు ఎప్పుడైతే తెలుసుకున్నాడో నిన్న ఏమైపోతుంది ఐఎమ్ నాట్ ఎ ప్రాసెస్ ఐఎమ్ నాట్ ఎ పర్సన్ ఐ ఆమ్ ది ఇంటర్సనల్ అవేర్నెస్ ఇన్ విచ్ ద ప్రాసెస్ ది పర్సన్ అండ్ ది వరల్డ్ అపియర్స్ అండ్ ది అది నా అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో అప్పుడే వీడు బంధు నుంచి విముక్తి అయిపోతాడు ఇది మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణముదం పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంత శాంతిశాంతి